్రహ్మ బ్రహ్మణానుభాదర శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య ప్యంతా వందే గురు పరంపరా సహనాభవతు సహనోరుగమస్ సహవీంకరస్మస్ మ్య ప్రతిషిద్దరణా ఆరబ్ధస్ కర్మ ఉపభోగేన క్షయాత్ నిత్యానుష్ఠానా ప్రత్యవాయానుపత్తేరపేక్ష మోక్షం ఉంది ఆ స్కీమ్ ప్రకారం మోక్షం వచ్చేస్తుంది కర్మల వల్లే మోక్షం వస్తుంది కర్మలను మ్యానిపులేట్ చేస్తే మోక్షం వస్తుంది జ్ఞాననిరపేక్ష ఇంకా జ్ఞానం ఎందుకండి ఇదో తలపూట జ్ఞానం అంటే తలపూట వ్యవహారం కర్మలంటే ఏదో ఒక బండపొడి మీద పోవచ్చు జ్ఞానం అంటే రామకోట రామన్నారు అనుకోండి రెండు ఇంకు బాటిల్స్ అరడదన పెన్నులు ఐదున పుస్తకాలు కొనుక్కుని రోజు ఒక స్కీమ్ కింద పెట్టుకుంటే పొద్దున రెండు గంటలు మధ్యాహ్నం రెండు గంటలు రాత్రి రెండు గంటలు దుకున రాసేయచ్చు రాసేసి ఆ ఉన్న పుస్తకాలు బుధాన్ని వేసుకుని భద్రాద్రం వెళ్ళిపోయి సమర్పించేస్తారు ఏదైనా చేయడం తేలిక ఈ అలాగే మోక్షం వచ్చి పద్ధతి ఉండాలి కానీ ఈ జ్ఞానం ఏమిటి మళ్ళీ మధ్యలో ఇది ఒక పెద్ద తలపోటు జ్ఞాన నిరపేక్ష ఏవో జ్ఞానంతో సంబంధం ఏం లేకుండా మోక్షం కొంతమంది జ్ఞానశత్రువ అని జ్ఞానం అంటే వాళ్ళకు ఒళ్ళు మళ్ళీపోతుంది అనమాట సో ఈ మీమాంసలు ఆ కేటగిరీకి చెందిన సో అదే వాళ్ళ ఉద్దేశంలో జ్ఞానము ఇండిపెండెంట్ జ్ఞానం ఏమి స్వతంత్ర జ్ఞానం ఏమి తెలుసుకోవాలి కర్మ చేయాలి అలా కర్మకి సపోర్టింగ్గా కర్మకి అంగంగా కర్మశేషము ఉంటారు కర్మకి శేషంగా ఉండే జ్ఞానమే కానీ ఈ ఇండిపెండెంట్ జ్ఞానం ఏం లేదు కర్మశేష్ఞానమే అని వాళ్ళ అభిప్రాయం తచ్చ ఈ మాట అంగీకారం కాదు అందాము శేషకర్మ సంభవాత్ తిత్త శరీరాంతరోత్పత్తి ప్రాప్నోతి ప్రత్యుక్తం నచ్చి చెప్తాం దీని మీద సమాధానం ఇంతకుముందు చెప్పాం అయినా ఊరికే గుర్తు చేయటం ఎలాగంటే శేష కర్మ సంభవాత్ నువ్వు చెప్పిన స్కీమ్ ప్రకారం కర్మలు జీరో కాలేదు ఇంకా అకౌంట్లో శేషకర్మ సంభవాత్ ఇంకా అకౌంట్లో శేషకర్మలు ఉన్నాయి ఎలా ఉన్నాయి అంటే చూడండి ఆహా కా కామ్య ప్రతిషేధ ఆరంభించడం సరే ఆర కర్మణ నిత్యానుష్ఠానం చేత ప్రత్యవాయానుగుపత్తి అన్నాడు సంచిత కర్మలను ఎవరికి ఇస్తావు పూర్వజన్మలో సంచిత కర్మలు ఉన్నాయి ఆ సంచిత కర్మలు ఏమవుతాయి సంచిత కర్మలు అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కర్మలు వాటి మాట ఏంటి అంటే దాని వాళ్ళు అంటారు నిత్య కర్మానుష్ఠానము దుఃఖరూపం గనక ఈ ఈ నిత్య కర్మానుష్ఠానం చేస్తుండగా ఆ సంచిత కర్మలు క్షయమవుతాయి ఒక కర్మ వల్ల మరో కర్మ క్షయమవు వాట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇట్ ఈస్ రాంగ్ బట్ ఈర్ యాక్సెప్టింగ్ ఇట్ నిత్య కర్మానుష్ఠానం దుఃఖరూపం గనక సంచిత కర్మలలో ఉండే పాపాంశము పాపకర్మాంశము క్షయం అవుతుంది కానీ పుణ్యం ఎందుకు క్షయం అవుతుంది ఆ పుణ్యం అలాగే ఉంటుంది తర్వాత శేషకర్మ ఒకటి చెప్పారు ఆయన ఆపస్తంభు చెప్పారు ఏ జన్మ మీరు తీసుకున్న జీవుడికి ఆ జన్మ పూర్తయ్యేపప్పటికి జీరో అయిపోతుంది ఒకేసారి కర్మ మిగిలి ఉంటుంది ఆ కర్మ ఇంకో జన్మకు తీసుకెళ్ళి జీరో అయిపోదు ఇప్పుడు నూనె గిన్నెలో నూనె పోసి వాడికి తూకం వేసిన తర్వాత దాంట్లో పోసేస్తాడు నీ పాత్రలో పోసేసిన తర్వాత దీంట్లో జీరో అయిపోదు ఉంటుంది దాంతో డ్రైవింగ్ అని ఒక ప్రొసీజర్ ఒకటి వాడు పోషేస్తాడు చాలా మటుకు పోషేస్తాడు స్టిల్ సంథింగ్ విల్ బి దేర్ అలాగే శేషకర్మ కూడా ఉంటుంది సో ఈ జన్మలో మనం చేసుకున్న పుణ్యం వల్ల ఈ జన్మ వచ్చిందే ఈ ప్రార్థకర్మానుష్ఠానం ప్రారంభకర్మ రూపంగా దీంట్లో ఓపిసర్ ఇంకా మిగిలి ఉంటుంది కాబట్టి జీరో కర్మ అకౌంట్ జీరో అవ్వడం అన్నది కుదరదు తర్వాత కర్మలు ఇన్ఫినిట్వి జన్మ జన్మాంతరాల నుంచి వస్తున్నాయి ఇన్ఫినిట్ కర్మలు ఇన్ఫినిట్ కర్మలని అలా ఉదాహరణ తర్వాత అలా అకౌంట్ల కింద వేసి తీసిద్దామంటే అది బాగుంటుంది దేర్ ఇస్ ఓన్లీ వన్ వే ఆఫ్ ఎలిమినేటింగ్ ఇన్ఫినిట్ కర్మస్ జస్ట్ బై కాలింగ్ దేర్ ఫిల్ నేను కర్తని కాను పోఅీ అంటే అన్ని కర్మలు కట్టకట్టుకో అవసరం పోతుంది ఒకేసారి పోతాను నేను కర్తని కాను అంటే అన్ని కర్మలు వదలికపోతాయి కర్తనయ్యి ఉండి కొన్ని కర్మలు పోయి కొన్ని కర్మలు వచ్చి అకౌంట్ జీరో అయ్యి కర్త వెళ్ళి మోక్షాన్ని పొందుతాడు అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాప్ కాబట్టి శేషకర్మ ఉంటుంది కనుక దాని నిమిత్తంగా ఆ కారణంగా శరీరాంతర ఉత్పత్తి మళ్ళీ శరీరం తప్పదు ఆ శేషకర్మలో పుణ్యం పాలు ఎక్కువ ఉంటే దేవతా శరీరం వస్తుంది పాపం పాలు ఎక్కువ ఉంటే పశుపక్షియాది శరీరం వస్తుంది మిశ్రమం అయితే మనుష్య శరీరం వస్తుంది మళ్ళీ శరీరము మళ్ళీ పుట్టుగా దుఃఖము ఈ గోదంతో తప్ప నో వే టు గెట్రిడ్ ఆఫ్ దాట్ కాబట్టి కర్మల్ని మ్యానికులేట్ చేసి మోక్షము అన్నది కుదరదు ఇది ప్రత్యక్తం తర్వాత కర్మశేషస్య నిత్యానుష్ఠాన అవిరోధా అవిరోధా విరోధం కాదు అవిరోధయా ఇంకో ఆర్గ్యుమెంట్ దాంట్లోనే పార్టీగా ఈ నిత్యకర్మలు అనుష్ఠానం చేస్తే శేషకర్మ అంతా నశిస్తుంది శేషకర్మ రెండు భాగాలు ఉంటుంది శేషకర్మలో పుణ్యం శేషకర్మలో పాపం నిత్యకర్మానుష్ఠానం దుఃఖరూపం కనుక దుఃఖము పాపాన్ని నశింపజేస్తుంది కానీ దుఃఖం పుణ్యాన్ని నశింపజేయడం దీనికి విరోధం ఉండాలి నశింపజేయాలంటే చీకటి చీకటిని నశింపజేయదు వెలుతురు చీకటిని నశింపజేస్తుంది దాని పద్ధతి ఉంది కాబట్టి నిత్యానుష్ఠాన అవిరోధాత్ కర్మశేషము నిత్యానుష్ఠానానికి విరోధం లేదు విరోధం ఉంటే ఇది దాన్ని నశింపజేస్తుంది ఇదో కర్మ కర్మ కర్మకు విరోధం అవుతుంది పోనీ ఒకవేళ ఈ నిత్యానుష్ఠానం అనే కర్మ సంచిత కర్మని శేషకర్మను నశింపజేస్తుందని నువ్వన్నా పాపకర్మని నశింపజేస్తుంది తప్పిస్తే పుణ్యకర్మని నశింపజేయదు ఎందుకంటే అవిరోధాలు విరోధం లేదు కనుక క్షయ అనుపపత్తి సో శేషకర్మ క్షయమైపోతుంది అని చెప్పిన మాట అనుపపత్తి అంటే పొసగదు ఇట్ ఈస్ నాట్ ఎ నాట్ యాక్సెప్ట్ లాజికల్ కా తర్వాత సమస్త వేదాథజ జ్ఞానవత కర్మాధికారాదిత్యాది సో ఆ పూర్వపక్ష యొక్క ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఖండిస్తున్నారు యత్ ఇంకా చెప్పబడింది ఏమని పూర్వపక్ష ఇంకా ఇలా చెప్పాడు చూడండి కర్మాధికారం ఎవరికి కర్మని చేసే యోగ్యత ఎవరికి ఎవడైతే సమస్త వేదార్థాన్ని తెలుసు ఉన్నాడో వాడికి సమస్త వేదార్థ జ్ఞానవత కర్మాధికారని మనకి చాలా అధికంగా అక్కడ కొటేషన్స్లో సహా చెప్పారు కదా దీన్ని కూడా వేద తాత్పర్యము కర్మలేనని ఈ జ్ఞానమన్నది సమస్త వేదార్థ జ్ఞానం సమస్త మొత్తం వేదార్థ జ్ఞానం అన్నది కేవలము కర్మలు చేసుకోవటానికి కావాల్సిన ఫౌండేషన్ తెప్పిస్తే దీనివల్ల స్వతంత్రంగా వచ్చే ఫలమేమీ లేదని కర్మాధికారం సిద్ధించటం కోసమే ఈ జ్ఞానం ఉపయోగపడిందని కాబట్టి కర్మల వల్లనే అదే వేదము యొక్క పరమ తాత్పర్యమని చెప్పబడి ఉంది వి సెడ్ లైక్ దాట్ సో అది ఇట్ ఈజ్ ముఖ్యంగా భాక్తపక్షం అంటారు మీమాంసకుల్లో రెండు కేటగిరీలు ఉన్నారు కొద్ది మైనర్ డిఫరెన్సెస్ బేసికల్గా కర్మవాదులే కానీ స్టిల్ కుమారుల భట్టు అనే ఆయన పేరు మీద ఒక పక్షం భాక్త మతము అంటారు భక్త సిద్ధాంతం తర్వాత ప్రభాకర మీశ్వరుడు అని ఒక ఆయన ఉంటాడు ఆయన ఈ శంకరుల యొక్క సమకాలికులు వీళ్ళందరూ కూడా సో ప్రభాకర మీశ్వరుని యొక్క మతము ప్రాభాకర ఈ రెండు పక్షాలు ఉన్నాయి దీంట్లో ప్రభాకర మిషుడు కొంచెం ఉపాసనాది ఒకటి వస్తుంది భాక్త మతంలో అయితే అసలు ఉపాసనలేదనదంతా కర్మ ఎనివే ఏదో మైనర్ డిఫరెన్సెస్ ఆటలేదు ఆ మైనర్ డిఫరెన్సెస్ ఏమిటి అంటే వ్యాఖ్యానాలు చూసి జాగ్రత్తగా వర్కౌట్ చేస్తే వస్తాయా డిఫరెన్సెస్ నాట్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ అవర్ స్టాండ్ పాయింట్ బట్ స్టిల్ నథింగ్ రాంగ్ ఇన్ నోయింగ్ దిస్ ఈస్ హౌ ద థింగ్స్ ఆర్ ఎనీవే చూడండి ఈ ఈ రకమైన ఆర్గ్యుమెంటు కుదరదు ఏ రకమైన ఆర్గ్యుమెంటు మొత్తం వేదార్థ జ్ఞానం అంతా కూడా కర్మకి సంబంధమే తప్పించి కర్మాధికారం అలాగే ఉంది కనుక జ్ఞానం వల్ల ఒరిగి ఏం లేదు జ్ఞానము అధికార కర్మాధికారాన్ని ఇస్తుంది యోగ్యతను కలిగిస్తుంది అంతే ఆ కర్మ చేస్తే మోక్షం ఇప్పుడు ఎంఎస్సీ పెసాడు అనుకోండి ఎంఎస్సీ పెసైతే జీతం ఎవరు ఆ ఎంఎస్సి పెసైతే ఏమిటి యోగ్యత కలుగుతుంది ఏమిటి యోగ్యత టీచర్గా లెక్చరర్గా పనిచేసే యోగ్యత వస్తుంది అంటే వీళ్ళు లెక్చరర్గా జైలు ఈ పాఠం చెప్తే జీతం ఇస్తారు ఎంఎస్సీ పేసిన జీతం కాబట్టి నువ్వు చెప్పేది అలా ఉంది జ్ఞానం వచ్చేసింది నాకు మోక్షం అంటే అలా రాదు దట్ ఈస్ దేర్ ఆర్గ్యుమెంట్ కర్మ కర్మాధికారం వస్తుందంటే మోక్షం రావాలంటే కర్మభ్య ఏవో అని చెప్పారు తచ్చ అసలు మొత్తం వేదమంతా కూడా వేద వేదము అంటే జ్ఞానంతో సహా జ్ఞానము వేద జ్ఞానము కేవలము కర్మ కొరకే ఉందని ఆర్గ్యుమెంట్ ఉంది చూసారా దాన్ని ఖండిస్తారు ఎలాగంటే శృతజ్ఞానం వ్యతిరేకాత ఉపాసన ఇప్పుడు చూడండి వేదజ్ఞానం ఎలా వస్తుంది వేదాన్ని శ్రవణం చేయాలి శృతి శ్రవణమే ఇప్పుడు మీరు వేదం నేర్చుకున్న పద్ధతి ఎలా ఉంది శ్రవణ రూపంగా లేదు నేను అంటాను మీరు వింటాను ఏదో పుస్తకాలు ఊరికే ఓ పుస్తకం నేను పుస్తకం మీరు పెట్టుకున్నామే కానీ సౌకర్యం కోసం బట్ వేదాన్ని నేర్చుకునే ప్రొసీజర్ ఏమి శ్రవణ రూపంగా ఉంటుంది దాని చేతున్న దానికి శృద్ధి అని పేరు పుస్తకం ఈజ్ అని అడిషనల్ క్వాలిఫికేషన్ ఇట్ కేమ్ లేటర్ బట్ ఫస్ట్ శ్రవణం సో శ్రవణం చేశారు శ్రవణం చేసే అర్థం తెలుసుకున్నారు దా అంతవరకు దాన్ని శృత జ్ఞానము అంట ఇప్పుడు ఈ జ్ఞానము యొక్క పరమ తాత్పర్యం కర్మలే అనుకోండి ఇంకా కర్మ తప్ప మరొకటి లేదు జ్ఞానం అంతా కర్మ కోసమే ఉంది అన్నప్పుడు వేదంలో ఉపాసనలని వేరే చెప్పారు ఎందుకు చెప్పాలి సో శృత జ్ఞాన వ్యతిరేకా శ్రవణం వల్ల కలిగే జ్ఞానము కంటే భిన్నంగా దానికంటే అదనంగా వ్యతిరేకం అంటే అదనం అతిరేకం వి అతిరేకం అతిరేకము అంటే అదనం అతిరిక్త వ్యతిరేకం అంటే ఏదో ఆపోజిట్ అనుకున్నారు శృత జ్ఞాన వ్యతిరేకాత శృత అంటే శ్రవణం వల్ల కలిగే జ్ఞానా జ్ఞానము కంటే వ్యతిరేకాత అదనంగా అతిరిక్తంగా ఉపదేశ ఉపాసనస్య ఉపాసనస్య ఉపాస ఉపాసన ఉంటుంది ఉపాసన అనేది ఒకటి ఉంది అది ఈ శృత జ్ఞానం కంటే వ్యతిరేకంగా ఉన్నది ఇప్పుడు అనేక చోట్ల మనోబ్రహ్మేత్ర్యుపాసీత మనస్సు బ్రహ్మ అని తెలుసుకో అనే ఒక ఉపాసన ఒకటి ఉంది అలాంటి ఉపాసనలు అనేకం ఉన్నాయి సో మనహ బ్రహ్మ కుత ఆ ఉపాసన స్వరూపం పర్వచ్చు చూద్దాం ముందు అసలు జస్ట్ ఉపాసన లేదు మీరు ఈ వాక్యాన్ని విన్నారు వింటే మీకు జ్ఞానం కలిగింది శ్రవణం చేసేది జ్ఞానం కలిగింది జ్ఞానం కలిగినప్పుడు ఆ జ్ఞానము కర్మాంగము అను అంటవే ఇక్కడ కర్మ ఏమి ఉంది అక్కడ మనోబ్రహ్మపాసీత అన్నది కర్మే ఉంది కర్మ ఏం కాబట్టి సమస్త వేదార్థ జ్ఞానము కూడా కర్మకే అంగము అంతకు మించి మరొకటి లేదు ఇంకా వేరే కర్మ తప్ప మరొకటి ఏమీ లేదు అని నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఉపాసన ఇస్తే నువ్వు చెప్పిన శుద్ధ జ్ఞానం కంటే వ్యతిరేకంగా దెర్ ఇస్ సంథింగ్ మోర్ ఇన్ టు ది నాలెడ్జ్ దెర్ ఇస్ సంథింగ్ మోర్ నాట్ ఓన్లీ కర్మ దెర్ ఇస్ సంథింగ్ మోర్ వట్ ఈస్ దట్ సంథింగ్ మోర్ ఉపాసన కాబట్టి మొత్తం సమస్త వేదార్థ జ్ఞానము కర్మాధికారము కొనకే అని వాట్కైన్ దాటిచ్యూటి కర్మ తప్పింకేం లేదేంటి ఏదో కోపస్థ మండూకం అనే ఉంటుంది ఆ ఆ కప్ప ప్రపంచం అంటే ఏదో తెలుసునా అని అడిగింది కప్ప దాన్ని అడిగితే అయ్యో తెలివి కూడా అని ఇక్కడ నుంచి అక్కడ గెంతు వేసి మళ్ళీ వెనక్కి గెంతు వేసి ఇగో ఈ ఫైవ్ ఫీటు ఈ ఫైవ్ ఫీట్ ఇది ప్రపంచం అని చెప్పింది అలా ఉంది నువ్వు చెప్పింది పాజిటివ్ ఇస్ పాజిటివ్ దేర్ దేర్ ఈజ్ ఎ థింగ్ కాల్ ఉపాసన అది వివరిస్తున్నారు అది సంగ్రహవాక్యం శ్రుతజ్ఞానం వ్యతిరేక ఉపాసనస్ సంగ్రహవాక్యం మీరు దానికి వివరణ ఇస్తున్నారు చూడండి శృతజ్ఞానమాత్రేణి కర్మణి అధిక్రీయతే నోపాసనమపేక్ష చూడండి మీరేమంటున్నారు శ్రుతజ్ఞానం అంటే శ్రవణము దాని ఫాలో అయ్యి నాలెడ్జ్ జ్ఞానం అంటే అర్థం తెలుసుకోవచ్చు సో శ్రవణము జ్ఞానము అంత అంత ఉంటే కర్మాధికారం వచ్చేస్తుంది అంటున్నారు కానీ ఇప్పుడు ఇక్కడ ఈ ఉపాసనను విధించే ఘట్టంలో మీకు ఫలము కేవలము శృతజ్ఞానము కర్మాధికారము అలా ఫలం రావట్లేదు ఫలం ఏం చేయాలి శృతజ్ఞానము ఉపాసనము ఉపాసన అనేది ఒకటి నువ్వు చెప్పినట్టుగా కేవలము శృతజ్ఞాన మాత్రము చేతనే కర్మనే కర్మయారం వచ్చేసిన పక్షంలో ఉపాసన యొక్క అపేక్ష ఉండరాదు ఉపాసన అనేది వేరేది ఉండకూడదు కానీ ఉంటుందే కాబట్టి దీన్ని బట్టి మనకేం తెలిసిందంటే జ్ఞానమంతయు కేవలము కర్మ కొరకే ఉద్దేశింపబడి ఉన్నది కర్మ తప్ప జ్ఞానానికి ప్రయోజనం లేదు అనే నీ మాట అంగీకారం తర్వాత ఉపాసనంచా శ్రుతజ్ఞానాత్ అర్థాంతరం విధీయతే మోక్షఫలం తర్వాత ఇప్పుడు నువ్వేమంటున్నావు శ్రుతజ్ఞానము కర్మ అంటే శృతజ్ఞానము అంటే శ్రవణం చేసి జ్ఞానాన్ని దాని అర్థం తెలుసుకోవడం దాన్ని శృతజ్ఞానము అంటాం ఈ శృతజ్ఞానమో కర్మ రెండు ఉన్నాయి ఈ శృతజ్ఞానము తనంత తానుగా ఎందుకు పనికిరదు అది ఆ శృతజ్ఞానం వచ్చిన తర్వాత కర్మ చేయాలి శృతజ్ఞానం అంటే ఎలా ఉంటుందంటే కరెంట్ లేకుండా ఎలక్ట్రిక్ బల్బులు పెట్టుకున్నట్టు విద్యుత్ దీ లేని విద్యుత్ ద్వీపముల వంటిది శృతజ్ఞానం తనంత దారుగా ఎందుకు పనికిరాదు సో కొంతమంది శాస్త్రం ఈ మూల నుంచి ఆ మూలకి శాస్త్రాన్ని నోటితో చెప్తారు కానీ దెర్ ఇస్ నో ఎక్స్ప్రెషన్ ఫర్ ది శాస్త్ర ఫర్ ది విజ్డమ్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ లవ్ ఇన్ యాక్షన్ తర్వాత ద బిహేవియర్ ఆఫ్ ది పర్సన్ హౌ హీ కండక్ట్స్ హిమ్ సెల్ ఈ అంశాలలో ఆ శాస్త్రజ్ఞానానికి ఏమీ ప్రవేశం ఉండదు పాఠం చెప్పేప్పుడు రాగద్వేషాలు ఉండరాదు అని పాఠం చెప్పేస్తాం సో గీతా గీతా శ్లోకం చదివేయటం సో రాగద్వేషాలు ఉండవు రాగద్వేష వియుక్తయిస్తూ విషయానింద్రియరణ్ అని ఈ విధంగా ఒక అవసరం ఉపన్యాసం చెప్పేస్తాం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఉపన్యాసం ఇక్కడతో టడే దాన్ని అక్కడే పూర్తిగా మర్చిపోవడం అసలు మన వేదిక మైక్ ఆఫ్ చేసిన వెంటనే ఉపన్యాసం పడుతుంది మైక్ నా అది అయిపోయిన వెంటనే ఇక్కడ ఈ ఉపన్యాసం అయిపోయింది నెక్స్ట్ ఉపన్యాసం ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది దీనివల్ల మనకి ఎంత చిందని క్యాల్కులేషన్లో పడిపోయి మళ్ళీ రాకము అటువంటి చదువు అయితే కలదో అది కరెంటు లేని విద్యుత్ దీపములు అండి విద్యుత్ దీపాలు ఉంటాయి బలువులు ఉంటాయి కరెంటు లేకపోతే ఎందుకంటే వలువులు సో అలా ఉండకూడదు ఎనీవే కమింగ్ టు ది పాయింట్ ఇక్కడ శృతజ్ఞానాత్ అర్థాంతరం ఉపాసనం మోక్షఫలం విధీయతే సో నువ్వు చెప్పినట్టుగా శృతజ్ఞానము కర్మ రెండే ఉన్నాయి వేదంలో శృతజ్ఞానము శ్రవణం చేసి వేదమంత్రాలనే గ్రంథ రాశి ఆ శబ్దాన్ని తెలుసు దాని అర్థాన్ని తెలుసుకోవడం శ్రుత అంటే శబ్దము జ్ఞానం అంటే అర్థము అయిపోయింది ఈ జ్ఞానాన్ని ఏం చేయాలి ఊరికే చీర్తి అనవసరం జ్ఞానం దాన్ని కర్మలలో ప్రవేశపెట్టాలి కర్మ ద్వారా అది రావాలి ఓకే అదే మోక్షం దీన్ని బట్టి తేలింది ఏమిటంటే కర్మభ్యహ మోక్ష మిగతా వాడి ఆర్గ్యుమెంటు నోనో ఉపాసనం అర్థాంతరం అర్థాంతరం మరి ఒక అర్థం వేదము యొక్క అర్థం కర్మని అన్నాడు కదా ఇక్కడ వేదము యొక్క అర్థం కర్మ ఒక్కటే కాదు ఇంకొకటి కూడా విధింపబడుతోంది ఏమిటి ఉపాసన కర్మకి ఫలం ఉంది ఈ ఉపాసనానికి ఫలం ఉంది మోక్ష ఫలం ఉపాసనం విధి అదే ఫలంగా చెప్పి ఉపాసన విధింపబడుతోంది ఉపాసన అంటే ఆయన అభిప్రాయం నిధిధ్యాసనం ఈ గోయింగ్ టు సే దా నిధిధ్యాసనం అనేది విధింపబడుతోంది ఇప్పుడు చూడండి మీరు గమనించండి వేదంలో ఉండే ప్రతి వాక్యము దాని అర్థము కర్మ కొరకే ఉద్దేశింపబడింది అనే ఆర్గ్యుమెంట్ నిలబడతాయి ఎందుకంటే వేదంలో కొన్ని వాక్యాలు ఉన్నాయి వాటి అర్థము దానికి కర్మతో సంబంధం ఏం లేదు ఉపాసన ఉపాసనంటే కాంటెంప్లేషన్ విధిధ్యాసన కోసం విధింపబడిన వాక్యాలు అసంగోహ్యయం పురుష అనే వాక్యం ఉంటుంది గృహదారుణ్యక ఉపనిషత్తులు ఈ పురుషుడు అంటే ఈ మానవుడు అసంగ స్వతహాగా సంగము లేనివాడు ఎంతో సంఘం లేనివాడు ఏది ఏదైతే అహం అనుకుంటున్నాడో వాటితోటి ఏది ఏదైతే మమ అనుకుంటున్నాడో వాటితోటి సంగము లేనివాడు అదేమిటండి సంఘం లేనివాడు ఏమిటండి బాబు సంగతి తెల్లరలేస్తే అంతా సంగమే మాకు కనపడుతోంది సంగము అటాచ్మెంట్ అంటే అదే నీకు కనపడుతోంది అజ్ఞానం చేత అలా కనపడుతోంది వాస్తవంలో సంగము ఆత్మకు లేదు అని ఉంది దీంట్లో కర్మ ఏం చేస్తారు మీరు ఈ వాక్యాన్ని తెలుసుకుందాం శృతజ్ఞానం అయిపోయిందిగా చేసేసారుగా శృత జ్ఞానం వచ్చేసిందిగా అసంగోహ్యయం పురుష అనే వాక్యం విన్నారు మీకు విన్నారు కదా అర్థమైపోయింది చిన్న వాక్యం ఏం కష్టం ఉంది దాని అర్థం కూడా చెప్పేశాను నేను శ్రుతజ్ఞానం అయిపోయింది కర్మ ఏం చేస్తారు దీన్ని పట్టుకెళ్ళి ఇది వేదవాక్యమే కదా మరి అయితే కర్మ కర్మ లేకపోతే ఈ వాక్యం వేస్ట్ త్రో ఇట్ అవే అంటే వేదంలో ఒక భాగానికి అప్రామాణ్యం అది అంగీకారం ఒప్పుకోవాలి అది వైదికులు ఎప్పుడూ ఒప్పుకోవాలి మరి ఈ వాక్యాన్ని ఏం చేయాలి ఏం చేయాలంటే నీవు నీవు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒంటరిగా కూర్చోవాలి కూర్చున్నప్పుడు కాదు కూర్చోవాలి కూర్చుని అసంగోహ్యయం పురుష అని చెప్పింది కదా నేను అసంగస్వరూపుడను అని భావన చేసు అని మీరు మొదలు పెట్టగానే ఆ క్షణం వరకు ఉండే సంఘం అంతా అవతలకి మీరు ఈ సంఘం అనేది ఎలా ఉంటుందంటే సంఘము సంగమని పట్టుకున్నంతసేపే ఉంటుంది మీరు పట్టుకోవడం ఏ క్షణంలో మానేస్తారో అప్పుడే ఉండదు అది ఇప్పుడు నిద్రపోవడానికి ముందు గోల్డ్ సంఘం ఉండదు ఇంకా నిద్రపోదాము అని అనుకున్నాడు నిద్రపోదాము అని అనుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసినా ఇంకా ఈ సంఘము చాలును అని అనుకున్నాడు అని వాడు ఎప్పుడైతే ఈ సంఘము చాలును అని అనుకున్నాడో ఏమిటో మరి అదేం విచిత్రమో ఆ సంఘం కూడా అలాగే కోటు ఉప్పి పక్కన పారేసినట్టుగా వీడి వీడి మించి జారిపోతుంది వీడు వీడి శరీరం మించి జారిపోతుందని కాదు నేను ఇది ఇవన్నీ నేను నాది అని అనుకున్నాడు అవన్నీ జారిపోతాయి జారిపోయి వీడు శుద్ధ సత్తా రూపంగా మిగిలి ఉంటుంది ఈ సంఘమంతా యథార్థంగా అతుక్కుపోయి ఉన్నట్లయితే దేవుడిది ఇలా ఎందుకు జారిపోతుంది అంటే వాస్తవంగా సంఘం లేదనమాట మరి అలా అనిపించింది ఏమంటే అలా అనిపిస్తూ అదే దాని పేరే దానికి అందమైన పేరు ఒకటి ఉంది ఓ అలాగే ఏదో ఆ పేరు చెప్పండి అందరూ అజ్ఞానము అంటారు దాన్ని దట్ ఈస్ వాట్ ఈస్ కాల్ అజ్ఞానం దీంట్లో కర్మ ఏముందండి దిర్ ఈజ్ సంథింగ్ టు కాంటెంపులేట్ ఉపాసన ఉంది అయితే ఎందుకండి ఉపాసన కర్మలు చేస్తే ఫలం వస్తుంది ఈ ఉపాసన వల్ల ఏం ఫలం ఉందంటే నో ఫలం ఉన్నది మోక్ష ఫలం మోక్షం విముక్తి మీరు అసంగోహ్యయం పురుష అని తెలుసుకో తెలుసుకున్నట్లయితే అంతకుముందు దాకా ఈ సంసారము పొమ్మజిగురు పట్టినట్టుగా పట్టేసి ఉన్నదే ఇప్పుడు దాని యొక్క ఆ పట్టు కొంత సడలుతుంది మీకు కొంత తేలిక అవుతుంది మనస్సు ప్రత్యక్ష ఫలం ఇమీడియట్గా మీకు వర్రీస్ తర్వాత భవిష్యత్తు యొక్క యాంటిసిపేషన్కి సంబంధించినటువంటి వర్రీస్ అన్నీ తగ్గుతుంది మనం వర్రీ అవుతూ ఉంటాం కొడుకు ఎలా అవుతాడో కూతురు ఎలా అవుతాడో వర్రీ అయ్యేది కొడుకు ఏమిటి కూతురేవి అంతా మన యొక్క సూపరిం పొజిషన్ తప్ప ఇంకేం లేదు కస్య కోవాపుత్ర ఎవడు కొడుకు ఎవడు కూతురు ప్రకృతిలో దేహములు ఆ దేహములో ఇట్స్ఏ ఫెంటాస్టిక్ బైలాజికల్ ప్రొసీజర్ ఇటీ అండ్ దట్ బైలాజికల్ మేనిఫెస్టేషన్ మేనిపులేషన్ అండ్ మేనిఫెస్టేషన్ ఈజ్ హ్యాపీని సో లైఫ్ ఫార్మ్స్ ఆర్ కమింగ్ అప్ ఆర్ స్ప్రింగింగ్ అప్ అండ్ ఫర్దర్ లైఫ్ ఫార్మ్స్ ఆర్ గెటింగ్ ఎక్స్టింగ్విష్డ్ ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ మీరు తెల్లవారి లేస్తే ఆ రోజుకి ఒక కొన్ని కోట్ల లైఫ్ ఫామ్స్ ఖతమైపోతాయి ఇంకో కొన్ని కోట్ల లైఫ్ ఫార్మ్స్ ఉదయిస్తాయి వాట్ యూఆర్ థాకింగ్ అబౌ యూ థింక్ దిస్ ఈజ్ మీ అండ్ మైన్ వాట్ ఈస్ మీ అండ్ వాట్ ఈస్ మైన్ వివేకం లేక ఆలోచించక మనమేమో సంఘాన్ని పెట్టుకుంటాం ఈ వాక్యాన్ని విని దీన్ని కొంచెం జాగ్రత్తగా కాంటెంప్లే కాంటెంపులేట్ చేయాలి కాంటెంపులేట్ చేయడం అంటే దాన్ని పదే పదే భావన చేయాలి కర్మ ఏం లేదు ఇక్కడ కర్మేముంది పదే పదే భావన చేయాలి భావన చేయడం అంటూ కూడా ఏం లేదు భావన చేయడం అంటే ఇక్కడ కూర్చున్న వాడు లేచి అక్కడ కూర్చున్నాడు అని కూడా ఏం లేదు ఒక పర్టికులర్ మానసిక స్థితిని తోసేసి ఇంకో మానసిక స్థితికి వెళ్ళాడు అలా కూడా ఏం లేదు వాట్ ఆల్ యు హ్యావ్ టు డూ ఈస్నికేట్ ఇది నాది హౌ హౌ ఇట్ ఈస్ మై it is not mine i may use it for a while it is not mine you have negated negate just the then what remains you remain mes swarupam migilundi atma avashishyate so the ultimate inescapable residue is atma is you it won't go anywhere it remains ella remain outundi shuddhanga సమస్త సంసార బంధ వినిర్ముక్తంగా ఇవే నోతుంది అది మిగిలి ఉంటుంది అదే మోక్షఫలం కాబట్టి శ్రుతజ్ఞానము ఫాలోడ్ బై ఉపాసన మోక్షఫలము నువ్వేమంటావు శృతజ్ఞానము కర్మ మోక్షం ఇంకేమీ లేదు భేదం అంటే ఇంటే హూ హూ టోల్ యూ దిస్ ఈస్ హౌ ఇట్ కాబట్టి శ్రుతజ్ఞానం అనేది కేవలం కర్మకే అంగము చెప్పేటువంటి నీ ఆర్గ్యుమెంటు ఇట్ ఈస్ రాంగ్ కాబట్టి సో ఉపాసన నుంచి శ్రుతజ్ఞానా అర్థాంతరం విధీయతే మోక్ష అర్థాంతరం కర్మ అర్థం కాదండి అర్థాంతరం మరొక కూడా ఉన్నది దానికి ఉపాసన ఎలా అయితే కర్మలకి స్వర్గాది ఫలమున్నదో అలాగే ఇక్కడ కూడా ఉపాసనకి మోక్షము అనేటువంటి ఫలము ఒక బంధం నుంచి విముక్తి అనేటువంటి ఫలము ఉన్నది హౌ యూ కెన్ సే దట్ దేర్ ఈస్ నో అదర్ థింగ్ ఓన్లీ కర్మ ఈస్ దెర్ భట్టమతం ఇది భట్టులు ఏమంటారంటే కర్మదప్ప ఇంకేం లేదండి ప్రభాకరుడు ఉపాసన ఉందంటాడు ఓ విసరం భాట్టుడైతే అంతా కర్మ కేవల కర్మ వాడు సో కర్మదప్ప ఏం లేదంటే వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ అర్థాంతరము ఉన్నది అర్థాంతర ప్రసిద్ధి అదేంట ఉందాము అది ఏమండి ఏది వాట్ ఈస్ ది ఆ భట్టుడు భట్టు భే భట్టుని యొక్క సిద్ధాంతం భారత సిద్ధాంతం ఆదివృద్ధి వస్తుంది ఇప్పుడు కాశ్మీర్లో ఉన్న భట్టులందరూ ఉన్నారు చూడండి వీళ్ళందరూ ఒకప్పుడు ఈ ఈ బ్రాహ్మణ భట్టులే కాశ్మీర్ భట్టులు ఇప్పుడు ఉన్నారు చూడండి జిల్ఫికార్ అలీ భుట్టో హీజ్ ఎ భట్ అండ్ ఇప్పుడు ఇక్కడ హురియత్ కాన్ఫరెన్స్ భారతదేశం నుంచి మనం విడిపోవాలని పెద్ద గోళ పెడుతూ ఉంటాడు ఒకడు దర్ ఈజ్ వన్ భట్ అబ్దుల్ ఘనీ భట్ వీళ్ళందరూ భట్టులే ఒకప్పుడు ఇస్లాంలోకి బలవంతంగా మార్చబడ్డారు వీళ్ళు ఇస్లాంను ప్రేమించి వెళ్ళి చర్యలు ఏం లేదు బలవంతంగా మార్చబడ్డారు అదో పెద్ద దురదృష్టకరమైనటువంటి చర్య ఎనీవే సో ఆ కుమారుల భట్ట చాలా గొప్పవాటి కుమారస్వామి యొక్క అవతారం అని అంటారు మనం కర్మసిద్ధాంతాన్ని ఇక మనమే కర్మే సర్వం మాటనే మనం రిజెక్ట్ చేస్తున్నాం తప్పిస్తే కర్మ యొక్క స్థానంలో దాని విశిష్టతను మనం అంగీకరిస్తాం ఇంకా ఆ స్థానం దగ్గర వచ్చేటికి కుమారుల భట్టు హీఈ్ ది హయ్యెస్ట్ అథారిటీ ఇన్ దాట్ అలాగే ఈ అర్థాంతరము ఉన్నది మోక్షం అనే ఫలము ఇచ్చేటువంటి అర్థాంతరము ఏడో అర్థాంతరము ఉపాసనము లేకపోతే జ్ఞానము వట్ ఎవర్ ఆయన అర్థాంతరాన్ని చెప్తున్నారు అర్థాంతర ప్రసిద్ధి ఎందుకంటే అర్థాంతరం అర్థాంతరం అంటున్నారు మేము ఉన్నది ఒకే అర్థమో అదే కర్మ అని మేము అనుకుంటూ ఉంటే అర్థాంతరం అర్థాంతరము అంటే వన్ మోర్ అర్థ అనదర్ అర్థ అనదర్ అంతరా అంతరా ఇస్ అనదర్ ఎలా అనదర్ అంతరా గ్రామాంతర అంటే అనదర్ విలేజ్ పురుషాంతరా అనదర్ పర్సన్ అనదర్ అని అర్థం జస్ట్ దిస్ వర్డ్ బట్ అలాగే అర్థాంతర అంటే అనదర్ అర్థ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే అలాగే మాకేం కనపడటం లేదు నేను కనపడకపోవడం ఏమిటి ఉండేది అర్థాంతర ప్రసిద్ధి వేదంలో కర్మ ఒక్కటే కాకుండా అర్థము కూడా అందుకే ఉపాసన జ్ఞానము అనే ప్రసిద్ధంగా ఉన్నాయి ఎక్కడ చెప్తున్నారు అందవత్యుక్ వ్యతిరేక మంతవ్యో నిదిధ్యాసి యత్నాంతరవిధానా ఆ అర్థాంతర ప్రసిద్ధి ఏమిటో మరి ఒక అర్థము ఉన్నది అది ప్రసిద్ధంగా ఉన్నది అని అంటే ఏమిటో అది చెప్తున్నారు ఎలాగంటే ఆత్మావా అరే ద్రష్టవ్యశ్రోత్య అని విధించి ఆత్మ యొక్క జ్ఞానం కావాలి ఆత్మజ్ఞాన మానవుడు హీ స్పీక్స్ సో మెనీ థింగ్స్ సో మెనీ అనేక శబ్దాలని మాట్లాడతాడు పుట్టింది మొదలుకుని జీవితం అంతా ఎన్నెన్నో శబ్దాలని మాట్లాడతాడు ఎన్నెన్నో శబ్దాలని వింటాడు కానీ తన స్వరూపాన్ని తెలుసుకోదు అంటే ఎవడో తెలుసుకోండి ఎన్నెన్నో ఉపన్యాసాలు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఒక ఆయన పేరెక్కింది ఇన్ని ఉపన్యాసాలు ఎక్కువ చెప్పారు సరే రికార్డులో ఒక ఆయన పేరెక్కింది అంటే అంతకంటే తక్కువ ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళు వేల సంఖ్యలో ఉంటారు కదండీ ఒకటి ఫస్ట్ క్లాస్లో ప్యాస్ అయ్యాడంటే సెకండ్ థర్డ్ క్లాస్లో వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు సో ఈ విధంగా మానవుడు తన జీవితం ఉపన్యాసాలు చెప్తాడు ఎదరు వాళ్ళు చెప్పినవి వింటాడు శబ్దజాలంలో బతికేస్తాడు తప్పించి ద ద అల్టిమేట్ ట్రూత్ ఇస్ బియాండ్ వర్డ్స్ దాన్ని తెలుసుకునే ప్రయత్నమే చేయడు తన స్వరూపాన్ని తెలుసుకోకుండానే జీవితం అంతా ఒక వ్యక్తిత్వం ఒకటి ఉంటుంది అది భాషిస్తూ ఉంటుంది ఆ వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వమే సర్వము అనుకుని సో ద హ్యూమన్ బీయింగ్ టేక్స్ హిమ్సెల్ఫ్ టు బీ దట్ స్మాల్ పర్సన్ స్మాల్ విత్ ఈగో అండ్ హీ కోసాన్ మ్యానిపులేటింగ్ దట్ ఈగో సో హీ థింగ్స్ దట్ ఆల్ రిలీజియన్స్ ఆర్ దేర్ టు సపోర్ట్ దట్ ఈగో ఆల్ ఫిలాసఫీస్ దేర్ టు సపోర్ట్ దట్ ఈగో ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ దేర్ టు సపోర్ట్ దట్ ఈగో దిస్ ఇస్ మీ జనరల్ ఒపీనియన్ సైన్స్ అంతా ఈగో కోసమే ఉన్నది సైన్స్ వల్ల మీరు కారు తయారు చేశారు దేనికోసమే ఈ కారు ఆ ఈగో కోసం ఆ ఈగోని సంతృప్తిపరచడం కోసం సో ఈ విధంగా సైన్స్ అభివృద్ధి అంతా కూడా ఆ స్మాల్ లిటిల్ ఈగో స్మాల్ లిటిల్ పర్సన్ యొక్క క్షుఖం కోసమే ఉన్నట్టుగానే మొత్తం స్పిరిచువల్ ప్రాక్టీసెస్ స్పిరిచువాలిటీ అంతా కూడా ఆ స్మాల్ లిటిల్ ఈగోని పరిపుష్టి చేయటం కోసమే ఉన్నది అని ఒక భయంకరమైనటువంటి భ్రమ సమాజంలో ఉంది అది శోకాళ్ళు మతాధికారులు కూడా ఆభ్రమనే పరిపోషిస్తూ ఉంటారు ఆ స్మాల్ లిటిల్ ఈ గో ఇస్ ఫాల్స్ అది అది ఫేక్ అది అది సత్యం కాదు అది మిథ్యా మీ పురుషార్థము దాని మిథ్యాత్వాన్ని తెలుసుకోవటంలో ఉన్నది అని చెప్పే మాథుడే లేడు సమాజంలో అది చెప్ప అది తెలుసుకోవాలి అంటే మీరు ఉపనిషత్ క్లాస్ కైనా రావాలి గీతా క్లాస్కి అయినా రావాలి నో వేర్ ఎల్స్ ఈ విషయం చెప్పబడదు ఎందుకు చెప్పబడదో తెలుసిన జస్ట్ బికాస్ ద జస్ట్ డోంట్ నో దట్ ఈస్ హౌ దట్ ఈస్ వై కనుక సో ఈ ఇక్కడ కమింగ్ టు ది పాయింట్ ఆత్మవా అరే ద్రష్టవ్య నీ స్వరూపాన్ని ఈ స్మాల్ లిటిల్ ఈగోని పట్టుకుని దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉండడం అది రోజురోజుకి మారిపోతూ ఉంటుంది చిన్నప్పుడు అలా ఉంటుంది యంగ్ ఏజ్లో ఇంకోలా ఉంటుంది మిడిల్ ఏజ్లో ఇంకోలా ఉంటుంది పెద్ద వయసులో ఇంకోలా ఉంటుంది స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు ఒకలా ఉంటుంది పడిపోయినప్పుడు ఇంకోలా ఉంటుంది కడుపులో పోటలు రాకుండా ఆనందంగా ఉన్నప్పుడు ఓ రకంగా ఉంటుంది పోటొస్తే ఇంకో రకంగా ఉంటుంది మనం అనుకున్నవన్నీ చక్కగా జరిగిపోతూ ఉంటే ఓ మోస్తరుగా ఉంటుంది ఒక్క పిసరి తేడా వస్తే ఇంకో రకంగా ఉంటుంది అది స్మాల్ ఇటు అది నిద్రపోయినప్పుడు ఉండదు ధ్యానం చేసినప్పుడు ఉండదు గట్టిగా ఆలోచించినప్పుడు ఉండదు ఎవరితోటనే దెబ్బలాడినప్పుడు ఏమి ఉంటుంది మనం సో ఉన్నప్పుడు ఉంటుంది లేనప్పుడు లేదు మధ్యలో ఫ్లాషెస్లో అది గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది దాన్ని ఒక్క పిసర్ ఇన్వెస్టిగేట్ చేసుకోవద్దు ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ అని దాన్ని ఇన్వెస్టిగేట్ చేయకపోగా దాన్ని బలం చేసుకోవట అంత అజ్ఞానం అనేది అనుకోవట్లేదు ఇది ఏం చేయమంటారని మిమ్మల్ని ఆత్మావా అదే ద్రష్టవ్యూ మాట్లాడినంత మాట్లాడేవు చాలు ఆత్మస్వరూపాన్ని తెలుసుకో చేసిన కర్మలు చేసేవో బాగుంది సంతోషం ఇంకా చేయవచ్చు కామ్య కర్మలు మానేయడం మంచిది ఊరికే ఎంత చేస్తావు కర్మలు రామ్యకర్మం మానేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకో ఓకే మరి పట్టణులు అయితే సాయం పట్టణం తెలుసుకుందాం ఎలా తెలుసుకోవాలి చెప్పండి అంటే శ్రోత్యహ శ్రవణం చెయ్యాలి అంటే కుమారులు బట్టి అంటాడు అదిగో శ్రోత శ్రవణం చేయాలంటే అర్థం తెలుసుకోకుండా వినాలని కాదు శ్రవణం చేయాలి అంటే అర్థంతో సహానే అంటే వాక్య శబ్దరాశి ఆ శబ్దరాశి యొక్క అర్థం శ్రవణం శ్రవణము అంటే ఆత్మస్వరూప నిశ్చయానుకూల వ్యాపార అని అంటారు ఓ ఆత్మస్వరూపం ఇట్టిదిరా అనే విషయం మీకు ఖచ్చితంగా తెలిసేందుకు ఎంత చేయాలో అంత చేయాలి ఎంత చేయాలి కూర్చొని జాగ్రత్తగా తెలుసుకోవాలి అంత చేయాలి దాని పేరు శ్రవణం సో శ్రవణం చేశారు అభి జ్ఞానం కలిగింది కదా ఇండైరెక్ట్ నాలెడ్జి కలిగింది కదా ఏదైనా ఇండైరెక్ట్ నాలెడ్జే ఇప్పుడు బ్రెడ్ అని బ్రెడ్ బ్రెడ్ బ్రెడ్ లడ్డు అన్నాను లూ అంటే ఆ శబ్దము అది మీకేమన్నా నోటికి రుచిని కలిగిస్తుందా లేదా కడుపు నిండుతుందా నథింగ్ ఇట్ ఈస్ ఓన్లీ ఐన్ ఐడియా లడ్డు ఈజ్ జస్ట్ అన్ ఐడియా ఆ శబ్దం ఏం చేస్తుందంటే ఆ ఐడియాని పైకి తీసుకుంటుంది అది కూడా ఎప్పుడు ఐడియా అంతకుముందు మీలో ఉంటే ఐడియా అంతకుముందు మీలో లేదనుకోండి అప్పుడు ఏమే అదో నథింగ్ హ్యాపెన్స్ ఐడియా మీకు ఉంటే దట్ ఐడియా ఈజ్ ఇన్వోక్ దెన్ దెన్ యూ హ్ టు గో సమ్వేర్ అండ్ డూ సమ్థింగ్ అబౌట్ ఇట్ యూ హవ్ టు ఫాలో ఇట్ అప్ సో అదే విధంగా శ్రోత యహ సో ఆ ఫాలోఅప్ ఇస్ కర్మ ఈజ్ ఓకే నో నో కర్మ కాదు కర్మ ఎదు అది కుమారుడు పట్టాం అక్కడే పొరపాటు చేశాం కొన్ని చోట్ల ఫాలోఅప్ కర్మ మిగతా కొన్ని చోట్ల ఫాలోఅప్ కర్మ కాదు అగ్నిహో అగ్నిహోత్రంజుహోతి ఫాలోప్ కర్మ ఆత్మ వాదే ద్రష్టవ్యశ్రోత్య ఇప్పుడు ఫాలోప్ కర్మ కాదు పరే మో నిదిధ్యాసి మంతవ్యరేకేణ మంతవ్యో నిదిధ్యాసి యత్నాత్ ఎందుకంటే కేవలం శ్రోత వ్యహాన్ని ఆపేసేయలేదు ఆపేస్తే మిగతా వాటిలాగే ఇది కూడా మీరు వెళ్ళి కర్మ చేసుకుంటారు కర్మతోటి సరిపెడుతుంది కర్మతోటి పరివసానము కల్పినేట్స్ కర్మ అని అనుకుని పోతావేమోనని కర్మ కంటే భిన్నమైన వ్యతిరిక్తమైన మరి అర్థము అర్థాంతరము విధింపబడుతుంది ఏమిటి అర్థాంతరము మంతం యహ మననం చెయ్యి మననం చేయడం అంటే కానీ ఆత్మ అసంగం అన్నారే అది అలా అవుతుంది బా ఈ సంసారం ఇంత అలా నెత్తి మీద తాండవం వచ్చి ఆత్మ అసంగం ఎక్కడ కుదురుతున్నది ది హ్ ఇట్ ఈస్ పాసిబుల్ అని శంక ఆ శంక నా దగ్గరికి తీసుకొస్తే నా దగ్గరికి అంటే నేను ముందుగా మాటవలసుకున్న ఆ దగ్గరికి అన్నాను ఆ శంకరను మీరు గురువు దగ్గరికి తీసుకెళ్తే గురువు ఆ నివారణ చేస్తాడు ఎలా నివారణ చేస్తాడంటే చూడు చిన్నప్పుడు నువ్వు బోటికాయలు ఆడివాడి ఆడిగాడు ఆ గొటికాయల మీద చాలా ప్రేమ ఉండేదా ఉండేది మరి ఇప్పుడు ఏమైపోయిందా ప్రేమంతా అరే నిజమే ఐ హై హ్రోన్ అవుట్ ఆఫ్ ఇట్ సో ఇట్ ఈస్ పాసిబుల్ టు గ్రో అవుట్ ఆఫ్ అటాచ్మెంట్ ఇట్ ఈస్ పాసిబుల్ తర్వాత ఇంకో దృష్టాంతం ఇంకెప్పుడైనా ఒక మిత్రుడు పదేళ్ళు మిత్రిగా ఉండి తర్వాత దెబ్బలాడుకున్న సందర్భం ఏమైనా ఉందా అయ్యో లేకపోవడం బోల్డ్ అని ఉన్నాయి వెరీ గుడ్ చిరంజీవా సో పది సంవత్సరాలు నిజంగా మిత్రుడని చాలా ప్రేమ అని అనుకున్నవా అనుకున్నాను ఎప్పుడు బ్రేక్ అయిపోయింది అది ఓ రోజు బ్రేక్ అయిపోయింది బ్రేక్ అవ్వడానికి ఎంతసేపు పట్టింది దెబ్బలాట అవ్వడానికి అరగంట పట్టింది ఆ తర్వాత బ్రేక్ అయింది దెబ్బలాట అయిన తర్వాత కదా ప్రేమ అంతా పోయింది దెబ్బలాడుతుండగా ప్రేమ పోవడానికి హీఈ్ బిజీ కదా దెబ్బలాడే ఇప్పుడు బిజీగా ఉన్నప్పుడు ప్రేమ ఉందా పోయిందా పరిశీలించుకుంటే ఎక్కడ అవకాశం దెబ్బలాడైపోయింది ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు చూసుకున్నాడు ప్రేమ ఉందా లేదా పోయింది ఎంతసేపు పట్టింది ప్రేమ ఓ సెకండ్ పట్టింది చక్కన కొట్టలేదు నువ్వెప్పుడు చూసుకుంటే అప్పుడు లేదది దట్ మూమెంట్ వెన్ యూ హవ్ నోటీస్డ్ ఇట్ ఇట్ ఈస్ అబ్సెంట్ అరే పదేళ్ల నుంచి నా ప్రియమిత్రుడు నా ప్రాణమిత్రుడు అని నువ్వు నుంచి సంగము ఆసక్తి పెట్టేవే ఇది పోవడానికి కనీసం పది నిమిషాలు అయినా పట్టాలి కదా అబ్బే కాదండి నేను పొరపడ్డానండి వాడు వాడు వాడు దుష్టుడు వాడు నాతో ఒక ఆయన అన్నాడు వాడు దుష్టుడు నేను పొరబడ్డాను నేను అడిగాను ఎంత ఎంతకాలం పొరపడ్డానండి సుమారు ఇరవై ఏళ్ళు పొరపడ్డారు ఓకే ఇరవై ఏళ్ళు పొరపడ్డారు ఇరవై ఏళ్ళు పొరపడ్డారనే సంగతి తెలియడానికి ఎంతకాలం పట్టింది ఎంతకాలం పడ్డానికి పొద్దున్న వాడి సంగతి చూశాను అప్పుడే పోయింది అప్పుడే జ్ఞానం అలాగే ఉంటుందండి ఒక గదిలో చీకటి వంద ఏళ్ళ నుంచి ఉంది ఎంతసేపు పోతుంది ఎంతసేపు పడుతుంది పోవటానికి దీపం వెలిగించ క్షణంలో పోతుందండి దేని ఏ మూమెంట్లో నీ మనస్సు నువ్వు చూసుకుంటే అప్పుడే పోయింది అంటే ఏమిటనమాట వాట్ ఆల్ రిక్వైర్డ్ ఈజ్ యూ హెవ్ టు గ్రో అవుట్ ఆఫ్ ఇట్ ఈ టేక్స్ హౌ మచ్ టైమ్ యూ సెటిల్ బట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు గ్రో అవుట్ ఆఫ్ ఇట్ నౌ షల్ ఐ గ్రో అవుట్ ఆఫ్ యా యూ గ్రో ఆఫ్ ఇట్ నౌ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్ మనం వారం రోజులు టైం తీసుకుంటా ఓకే తీసుకో వారం రోజుల టైం వారం రోజులు డిలే ఉంటుంది లేదండి ఈ క్షణంలో ఓకే యూ యు గ్రో అవుట్ ఆఫ్ ఇట్ లవ్అ్ హో చూడండి ఒక శంకని పట్టుకుని సందేహాన్ని నివారణ చేయడానికి అసలు కాబట్టి నీవు సంగము ఉందనుకున్నప్పుడు కూడా అనుకున్న కాలంలో కూడా యుస్టేక్ ఇట్స్ ఎ మిస్టేక్ ప్యూర్ మిస్టేక్ సంగము అన్నంత మిస్టేక్ అదే ఇంకో అంటే కొంతమంది ఇంకో శంక దిస్ ఈజ్ మోర్ పవర్ఫుల్ శంక అయితే ఇండిఫరెంట్ అయిపోవాలంటారా ఏ ఎవళ్ళు ఎలా నాశనం అయిపోయినా మనకు పర్వాలేదు అలా వదిలేసి మనం అలా కళ్ళు మూసి కూర్చోవాలంటారా యూ హవ్ రాంగ్లీ ఎంటర్ప్రిటేట్ యుడ్ నీడ్ నాట్ బికమ్ ఇన్డిఫరెంట్ ఇన్ఫ్యాక్ట్ నీకు ఎప్పుడైతే అటాచ్మెంట్ లేదో దెన్ ద పెరిమీటర్ ఆర్ ది సర్కిల్ ఆఫ్ లవ్ విల్ గ్రో టు సచ్ ఎన్ ఎక్స్టెంట్ దట్ యున్ ఎంబ్రేస్ ఆల్ యు నెగెక్ట్ ఆల్ You become all. So, and not only that, love and uh, that expression of love becomes so powerful, you cannot even imagine it. It becomes so potent that you can help the other person much more than earlier. Because earlier, I have been able to maintain the condition of everything, I have been able to maintain a strong unit. ఇప్పుడు అదంతా పోతుంది కేవలము ప్రేమ మీకు ఎగరవాడు ఆశ్చర్యపోతాడు ఆవిడితో వస్తుంది వీడు వైరాగ్యం వచ్చిన తర్వాత బాగా ప్రేమిస్తున్నాడే ఇంతకుముందు ప్రేమను నా ప్రాణం తీసేవాడు ఇప్పుడు వీడు విరక్తుడిగా ఉంటేనే ఎక్కువ ప్రేమ మనకి లభిస్తుంది అనే సంగతి మీరు ప్రేమించే వ్యక్తికి చాలా కొద్ది రోజుల్లోనే అవగాహనకు వచ్చేస్తుంది కాబట్టి మీరు యథార్థంగా ఇతరుల ఇతరుల క్షేమాన్ని కోర ఉంటే అప్పుడు మీరు చేయాల్సింది ఆసక్తి కాదు ఆసక్తి అంటే ఇమోషనల్ డిపెండెన్స్ ఐ డిపెండ్ అపాన్ యూ అంటే యువర్ వెల్ఫేర్ దర్ ఫోర్ షుడ్ డిపెండ్ అపాన్ మై వెల్ఫేర్ అనేది దట్ ఈస్ ఇమోషనల్ డిపెండెన్స్ యూఆర్ డిపెండెంట్ యు ఆర్ బౌండ్ బై అన్ ఇమోషన్ అండ్ యూ వాంట్ ది యూ వాంట్ బైండ్ ది అదర్ పర్సన్ ఆల్సో అండ్ ఈ ది అదర్ పర్సన్ హ్యాస్ గాట్ ఇమోషనల్ డిపెండెన్ అల్స్వేర్ యు ఆర్ జర్ ది అదర్ పర్సన్ యూ కాల్ దీస్ లవ్ దిస్ ఈస్ నాట్ లవ్ is a all mistake it is not love it is all mistake you don't know what is love so so you will realize for the first time what is true love by growing out of false attachment so chudandi a eh, indifference ane edi nu indifference anukuntnavo adi indifference kadu ka దట్ ఈస్ సుప్రీం లవ్ సుప్రీం లవ్ ఇండిఫరెన్స్లా కనపడింది నీకు ఎందుకని దాని క్వాలిఫికేషన్ నీకు అర్థం కాకూడదు కదా యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఇట్ యూ కెనాట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ అని ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తే కరెక్టే తెలిసి చూడండి మననం మననస్తో సరిపడదు ధ్యానంలో ఎప్పుడైనా మెడిటేషన్ గైడెడ్ మెడిటేషన్ అనో ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు యూ షుడ్ పుట్ దిస్ టు టెస్ట్ ఇష్యూ వచ్చినప్పుడు ఇవన్నీ సెటిల్ అవుతుంది ఇష్యూ రానంత వరకు ఇవి అలాగే ఊరికేలా ఉంటూ ఉంటాయి ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు మీరు యూ పుట్ ఇట్టు అంటే ఈ ఫైనాన్స్ కంపెనీ కూడా మూసేస్తాడు సడన్గా క్రాష్ ఉంటాడు మనకి ఒక కంపెనీలో యాభై వేలు పెట్టాము అదే లేదు ఆఫీస్ కూడా తెలుగు వాడు ఎత్తనా వాళ్ళిస్తాడు ఆఫీస్ లేదు ఏం ఇట్ ఈస్ అన్ ఇష్యూ ఇప్పుడు మీ యొక్క ఆసక్తి అలా అనాసక్తి బయటపడుతుంది అది ఎదరవాళ్ళ కోసం కాదు మనకి మనమే దీంట్లో ఎదరో వాళ్ళని ఎవరో కన్విన్స్ చేయన కదా ఈ నిల్ నాట్ గెట్ అప్రూవల్ ఆఫ్ అథర్స్ మనకి మనమే హౌ హౌ ఫార్ వీ కుడ్ టేక్అప్ డిస్ ఇష్యూ ఇట్ కరేజ్ జ్ఞానంలో కరేజ్ ఉంటుంది జ్ఞానం యొక్క జ్ఞానం యొక్క బలము కరేజ్ భక్తిలో దైన్యం జ్ఞానంలో ధైర్యం అనే ఒక వ్యవస్థ ఎనివే సో నిదిధ్యాసి దవ్య ఏంటో కర్మే ఉందండి కర్మే లేదు కానీ యత్నాంతరము కలదు కర్మ లేదు మరొక ఎఫర్ట్ మరొక సాధనం ఉన్నది పరిశుద్ధ ఈస్ దే బట్ నాట్ కర్మ ఏమిటో పరిశుభు మననము నిధిధ్యాసము మహాఫలం మోక్షము నువ్వేవిటి శుభజ్ఞానం అంతా కర్మకే అంగం అంటాం ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ యత్నాంతర విధానం తర్వాత మనన నిదిధ్యాసనయో ప్రసిద్ధం శ్రవణజ్ఞానాత్ అర్థాంతరత్వం శ్రవణజ్ఞానము అంటే శుభతజ్ఞానం వినికిడి జ్ఞానం ఈ వినికిడి జ్ఞానము అది ఒకటి శ్రవణ అది శ్రవణజ్ఞానము దానికంటే మరి మననము ఇంకొకటి నిదిధ్యాసం దేర్ అర్థాంతర దే ఆర్ అదర్ పర్సూట్స్ హ్యావింగ్ ఇండిపెండెంట్ సుపీరియర్ రిజల్ట్ వాటిని శాస్త్రం చెప్తోంది వేదం విధిస్తోంది వాటిని అన్నింటినీ బట్ వాటిని అన్నింటినీ చెప్తోంది వేదం నువ్వేమో వేదం కర్మలు తప్పింకేం లేదంటావు కాబట్టి శృతజ్ఞానానికి ఫలము కేవలం కర్మలకే కాదు శృతజ్ఞానం ఇదిగో మనన నిరుద్యాసనములు అనే వాటి కూడా అంగంగా ఉంటోంది శ్రవణ శృతజ్ఞానము కాబట్టి కేవలము కర్మల వలనే మోక్షమును చెప్పడానికి అసలు కర్మలు తప్ప ఇంకేమీ లేదు వేద తాత్పర్యము అనే కుమారుల భట్టు యొక్క మతాన్ని ఖండిస్తున్నా ఏమంతరిహి విద్యా సపేక్షేభ్య కర్మభ్యోక్ష ఇప్పుడు కర్మవాది కొంచెం మెత్తబడ్డాడు ఏమంతర్హి అని సరే అలాగే కానివ్వండి అలా పక్షంలో అయితే అయితే అలా అందాం విద్య యొక్క సహకారముతో కూడిన కర్మల వలన మోక్షం మీద ఐదు పక్షాలు చెప్పాను కదా ఐదు పక్షాల్లో కేవల కర్మభ్యహ మోక్ష కొట్టిపారైపోయింది అది ఇప్పుడు విద్య వెనకాల నుండి సపోర్ట్ చేస్తుంది కర్మల వల్ల మోక్షం విద్య విద్య అంటే ఉపాసన ఉపాసన జ్ఞానము మన నేను శ్రవణం మన విధాసనం విద్య అంటే జ్ఞానం ఉంది సందర్భాన్ని బట్టి ఉపాసన జ్ఞానము రెండో వస్తుంది కాబట్టి కేవల కర్మల వల్ల మోక్షము అనే మాట కుదరదు కనుక వి విల్ అకామడేట్ యువర్ విద్య కర్మల వల్లే మోక్షం వస్తుంది కానీ ఉత్పత్తి కర్మలు కాదు ఆ కర్మలకు వెనకాల విద్య కూడా ఉండాలి పూర్వం మేము బీఎస్సీ చదివే రోజుల్లో జనరల్ ఎడ్యుకేషన్ అని ఒక పేపర్ ఒకటి ఉంది బిఎస్సీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు బీఎస్సీ ఫస్ట్ క్లాస్ రావాలంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండాలి ఈ జనరల్ ఎడ్యుకేషన్ అని ఒకటి పెట్టారు పెడితే స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేశారు మాకు మళ్ళీ ఇంకో కొత్త పేపర్ పెట్టావు నువ్వు మేము జనరల్ ఎడ్యుకేషన్ చదవము మేము ఆ పేపర్ రాయము అని వీళ్ళు స్ట్రైక్ చేశారు స్ట్రైక్ చేస్తే వాళ్ళు కాంప్రమైజ్ ఏమిటంటే మీరు జనరల్ ఎడ్యుకేషన్ పుస్తకం ఉంటుంది క్లాస్ ఉంటుంది పేపర్ ఉంటుంది ఎటు దాంట్లో మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు మిమ్మల్ని ఫెయిల్ చెయ్యము అని వాళ్ళు అలాగంటే ఫార్ములా పడుకుంటారు పెడితే ఐ హోప్ యూఆర్ ఏబుల్ టు ఫాలో దిస్ ఎగ్జాంపుల్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ అయితల్ అంటే దానికి ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకున్నారు అప్పుడు జనరల్ ఎడ్యుకేషన్ పేపర్ ఉండేది అండ్ మీకు టోటల్లోనూ ఇప్పుడు నాలుగు ఉంటాయి మ్యాథమెటిక్స్ డెబ్బై ఫిజిక్స్ అరవై కెమిస్ట్రీ నలభై డెబ్భై అరవై డెబ్బై కింద జనరల్ ఎడ్యుకేషన్ ముప్పై ఇప్పుడు మొత్తం టోటల్ ఎంత అయింది అయింది కదా కింద టోటల్ టూ ఉండదు వన్ ఏ ఎందుకంటే ఈ జనరల్ ఎడ్యుకేషన్ టోటల్లోకి రాదు ఆ విధంగా కాంప్రమైజ్